హరిహి ఓం మహా ీగరుభ్యో నమరి శ్రీమహాగాధిపతీకృష్ణపరబ్రహ్మణే నమయణసమాంభం వ్యాసశంకరమ अस्मदाचार्यपर्यता वंदे गुरपरंपरा व्यास वशिष्ठनता पौत्रमकल्मशं पराशरात्मज वंदे सुखता तपोनिधि नाराण नमस्कृत नरं चम సరస్వతీం వ్యాసం తయముదీరే నిగమకల్పతరోగల సుఖముఘాదమృతద్రవ సంయ పిబత భాగవతం రసమాలయ ముహుర రసికా భువి భావకా భాగవతం శ్రీమద్భాగవతం పురాణతిలకం యద్వైవానం ఎస్పారంస్మేమల జ్ఞానం పరం గీయతే ఎత్రగభక్తిసై్యమావికృతృణ్వపన్ విచారణ పరో భక్ విముచ్చేర కృష్ణప్రియ సకలకల్మశనాశనం ముఖ్యేకహేతులాసకారి సంతఃకథానకమిదం పిబతాదరే లోకే హిర్థపరిశీలన సేవ అహో భాగ్యం అహో భాగ్యం భాగ్యమహోగ్యం నందకోపౌరకస్ర పరమానందంర్ణ్రహ్మ సనాతనం ఆదౌ దిదేవి గర్భజననం గోపీ గృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోారణం పాలనం సేదన భాగవతం కుంతీసు పాళనం ఏ తాగవతం పురాణకథీలామృతాగవత పురాణకథ శ్రీకృష్ణలీలా అమృతం అష్టాదశ మహాపురాణాల్లో ప్రశస్తి వహించిన శ్రీమద్భాగవత పురాణాన్ని మన బొమ్మర పోతనామాత్యులు తెలుగులోకి అనువదించి ఆంధ్రలోకానికి మహోపకారం చేశారు పరమభాగవతోత్తముడైన పోతన గారు తన సహజ పాండిత్యంతో అనితర భక్తితో భాగవతాన్ని రచించారు భాగవతం భగవద్గీతకు భాష్యమే అందుచేత భారత భాగవత వేదాంత తత్వాలు విప్రతిపన్నాలు కావు భక్తివేదాంతతత్వ ప్రతీతిలో భారత భాగవతాలు పరస్పర వైరుధ్యం లేని సమాంతర రేఖలు సూక్ష్మదృష్టితో పరిశీలిస్తే భారతం ఏ వేదాంతతత్వానికి భర్తవాక్యం పలికిందో భాగవతం ఆ వేదాంత తత్వానికే నాంది వాక్యమైంది సహజ కవి పోతనగారి భాగవత గ్రంథం అనే విశ్వ సౌందర్యాన్నంతటిని తెలుగులిపిలో అందించాలనే ప్రయత్నమే మన తెలుగు భాగవతం దీనిలో ఉన్న మొత్తం తొమ్మిది వేల నలభై పద్యగ్యాలు ప్రతి పద్యగద్య శ్రవణదస్త్రాలు ప్రతిపదార్థాలు పదాల వివరణలు చందో నియమాలు సంబంధిత ఇతర గ్రంథాదుల సమాహారం మన తెలుగు భాగవతం డాట్ ఆర్డ్ గణనాధ్యాయలో అధ్యయనాలు కూడా ఇచ్చాము వ్యాసకృత సంస్కృత మాతృక నుంచి ప్రాంతీయ భాషల్లోకి తీసుకువచ్చిన ప్రథమ భాగవతం మన పోతనగారి తెలుగు భాగవతమే శ్రీమద్భాగవతం భక్తి ప్రపత్తులకు కాణాచి ఇది పంచమ వేదం పోతనగారు గ్రంథారంభంలోనే అంటారు శ్రీ కైవల్యంబురుటకునై చి వేదవ్యాసుల వారు ఇప్పటికీ సుమారు ఐదు వేల పూర్వం వారు బొమ్మర పోతనామాత్యులు శక సంవత్సరం పదమూడు వందల డెబ్బై మూడు పద్నాలుగు వందల అరవై మధ్యలో జీవించారు పోతనగారి తెలుగు భాగవతంలోని ప్రతి పద్యం సద్యోముక్తి సంధాయకం పోతనగారిది పలికెడిది భాగవతము అట పలికించెడవాడు రామభద్రుడు అట అన్న ప్రపత్తి స్వేచ్ఛానువాద ప్రక్రియ గంటం పంచదారలో అద్ధి రాశాడేమో లేకపోతే ఇంత మాధుర్యం ఎలా వస్తుంది అనదగ్గ రచనాశైలి ఇప్పుడు పోతనకృతిగా ప్రసిద్ధమైన దీనిలో గంగన సింగన నారయ అని మరొక ముగ్గురి కృషి కూడా కొద్దిగా ఉంది పోతన గారి ఇతర రచనలు వీరభద్ర విజయము నారాయణ శతకము భోగిని దండకము ఇట్టి తెలుగు భాగవతం పద్యగద్యాలు దస్త్రాలు ఆడియోలు మొదలైన వాటన్నిటినీ తెలుగులో సంకలనం చేసి తెలుగు భాగవతం డాట్ ఆర్గ్ జాలిక ఒకే చోట అందిస్తోంది గణనాధ్యాయి శ్రీ ఓలపల్లి సాంబశివరావు గారు శ్రీ వెంకట కణాద శ్రీ బండి శ్రీనివాస్ శ్రీ ఉమామహేశ్వర్ మరికొందరు సభ్యుల సహకారంతో ఇదంతా మీకు అందిస్తోంది తెలుగు ఈ గ్రంథాదులు ప్రధానంగా ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ వాడటం వల్ల పాఠకులకు శ్రోతలకు అనుకూలంగా ఉంటాయి భాగవత ప్రియులు సాహితీ అభిమానులు రసజ్ఞులు తెలుగువారందరికీ స్వాగతం సుస్వాగతం రండి ఈ జాలికను సహృదయంతో ఆదరించండి మీ సూచనలు అభిప్రాయాలను మేము సాదరంగా ఆహ్వానిస్తున్నాం అవి మాకెంతో ముఖ్యమైనవి మరిన్ని విషయాల్ని మరింత చక్కగా అందించటానికి అవి ఎంతో ప్రోత్సాహాన్ని ధైర్యాన్ని బలాన్ని ఇస్తాయి వర్తమానంలో శ్రీమద్భాగవత గ్రంథానికి ప్రారంభం చేస్తూ పోతనగారు తన హృదయాన్ని ఆవిష్కరిస్తూ చేసిన ప్రార్థన కృతిపతి నిర్ణయం గ్రంథకర్త వంశవర్ణన షంతాలతో పోతనగారి సహజ సుందర మందార మకరందాన్ని ఆస్వాదిస్తున్నాం శ్రద్ధాభక్తులతో శ్రవణం చేస్తున్నాం శ్రీకైవల్యం కోసం శ్రవణనీరాజనాన్ని పరమాత్మకు సమర్పిస్తున్నాను శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమతన భాగవతము ప్రథమస్కంధము శ్రీకైవల్య పదంబుచేరుటకునైదన్ లోకరక్షైకారంభకు భనకళాసరంభకు దానవోద్రేకస్తంభకు కేళిలో విలసృాలసంభూత నానాకంజాతవంభకు మహానందాంగున్ మహానందాంగున్ భాగవతానికే కాదు తెలుగు సాహిత్య సరస్వతికే మకుటాయమానమైన పద్యమిది వస్తు వస్తునిర్దేశము కల ఈ మనోజ్ఞ వృత్తం మహాభాగవతంలోని ఇతివృత్తానికంత అద్దం పడుతుంది ఈ పద్యంలో ఆరు దళాలు ఉన్నాయి శ్రీకైవల్య పదంబుచేరుటకునై చిదన్ ోకరక్షైకారంభకన్ భనకళా సంరంభకూన్ దానవోద్రేకస్తంభకూన్ కీళిలో విలసృగ్జాసంభూత నానాకంజాభవన్ మహానందాంగ అనేవి భగవంతుని ప్రధాన గుణాలైన సర్వేశ్వరత్వం ధర్మ సంస్థాపకత్వం శిష్టరక్షణ పరాయణత్వం దుష్టశిక్షణ క్షణత్వం విశ్వకర్తృత్వం ఆనందమయత్వం అనేవి ఆరు క్రమంగా పై ఆరు దళాలలోనూ ప్రస్ఫురిస్తున్నాయి ఇక శ్రీకైవల్య పదంబుచేరుటకునై చిదన్ అన్న ప్రథమదళంలో మోక్షం కోసం ఉత్కంఠితుడైన పరీక్షిత వృత్తాంతంతో పాటు మొత్తం భాగవతమే ధ్వనిస్తున్నది అలాగే ప్రథమస్కంధంలోని నారదుడు భీష్ముడు కుంతీదేవి మొదలైన వారి కథలు తృతీయ స్కంధంలోని దేవహూతి వృత్తాంతము చతుర్థస్కంధంలోని ధ్రువచరిత్ర స్ఫురిస్తూ భగవంతుని సర్వేశ్వరత్వాన్ని నిరూపిస్తున్నాయి ఎందుకంటే కైవల్యాన్ని అనుగ్రహించే అధికారం సర్వేశ్వరునికి మాత్రమే ఉంటుంది లోకరక్షన్ అన్న ద్వితీయ దళం వల్ల ఇరణ్యాక్ష ఇరణ్యకశపు కంస కాల యవనాదులను తృతీయ సప్తమ దశమ స్కంధాలు సంహరించి వారి అత్యాచారాల వల్ల అస్తవ్యస్తమైన లోకాన్ని ఉద్ధరించిన భగవంతుని ధర్మ సంస్థాపకత్వం స్థాపించబడింది భక్తులను పాలించటం ఒక కళ ఎప్పుడెప్పుడు ఆర్తులను ఆదుకుందామా అని అనుక్షణం తహతహలాడుతుంటాడు స్వామి భనకళా సంరభకు అనేది తృతీయ దళం వల్ల గజేంద్రుణ్ణి కాపాడటానికి మహావిష్ణువు వైకుంఠం నుంచి పొరిగెత్తుకు వచ్చిన వృత్తాంతం అష్టమస్కంధంలోని ధ్వనిస్తూ భగవంతుని శిష్టరక్షణ పరాయణత్వాన్ని చాటుతున్నది దానవోద్రేక అన్న చతుర్థదళం వల్ల అష్టమస్కంధంలోని వామనావతారం వ్యంజకమైంది పైమన్వంతరంలో ఇంద్రుడు కావలసిన బలి వరబలంతో ముందుగానే స్వర్గాన్ని ఆక్రమించి ఇంద్రపదం కాంక్షించాడు ఆ దానవేంద్రుని ఉద్రేకానికి పగ్గాలు పట్టి స్తంభింపచేయటం కోసం దుష్టశిక్షణ చనుడైన స్వామి వామనుడైనాడు కేళిలోన కుంభకున్ అనే పంచమదళం వల్ల భగవంతుని విశ్వకర్తృత్వకత్వాన్ని సూర్యవంశ చంద్రవంశాల చరిత్ర నవమస్కంధం స్ఫురించింది స్వామి విలాసంగా త్రిప్పే కళ్ళలో నుంచి బ్రహ్మాండాలు ఉద్భవిస్తాయి సృష్టి జరుగుతుంది నిజానికి స్వామి కళ్ళు సూర్యచంద్రులే కదా మహానందాంగనాడింభకు అన్న షష్టదళం కృష్ణలీలా సర్వస్వమైన దశమస్కంధానికి ప్రతిక ఆ నందాంగనకు ఆనందం అందిస్తూ ఆనందం అనుభవిస్తున్న ఆనందమయుడి కదా ఆ నందనందనుడు పోతన గారు పవిత్ర హృదయంతో జానమాశ్రిత అక్షరమైన మోక్ష సంపదను అపేక్షించిన నేను ఆనందస్వరూపుని అయిన ఆనందగోపుని ఇల్లాలి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్న అందాల బాలుణ్ణి ధ్యానిస్తున్నాను ఆ యశోదాకిశోరుడు సామాన్యుడు కాడు ఏమాత్రం ఏమరపాటు లేకుండా ఎల్లలోకాలను చల్లగా పాలిస్తూ ఉంటాడు నిరంకుశులైన నిశాచరుల ఔద్ధత్యాన్ని నిర్మూలిస్తూ ఉంటాడు అంతేకాదు కన్న తల్లి ఒడిలో ఒయ్యారంగా కూర్చున్న ఆ చిన్ని కన్నయ్య ఒక్క మాటు అలా కనులెత్తి చూస్తే చాలు ఎన్నెన్నో బ్రహ్మాండ భాండాలు తండోపతండాలుగా ఆ చూపుల్లో రూపులు బిద్దుకుంటాయట పరమశివుణ్ణి ప్రార్థన చేస్తున్నారు పోతనగారు వాలిన భక్తి మృక్యద వరితండవకేళికి దయాశాళికి శూలికిన్ శిఖరిజాముఖ పద్మయూఘమాలికి బాళశశంకమౌళికి కలికి మన్మథగర్వపర్వతోన్మూలికి నారదాదిమునిముఖ్య మనస్పర శ్రీరుహాకి మనస్సరసీరుహాలికి కరానా ముమ్మావాలు పురాణ పునుకల పేరు శిరాణ నెలవంక ధరించి లీలాతాండవలోలుడైన పరమశివునికి శిరస్సు వంచి భక్తి పురస్సరంగా ప్రణామంచేస్తున్నాను కరుణాసాగరుడైన ఆ హరుడు కందర్పదర్పహరుడు పర్వత రాజపుత్రి ముఖపద్మాన్ని ప్రఫుల్లం కావించే ప్రభాకరుడు నారదుడు మొదలైన మౌని సత్తముల చిత్తాలనే నెత్తమ్మి విరులలో విహరించే మత్తమ ఉత్తమ మధుకరుడు సరస్వతీ హృదయ సౌఖ్య విధాత బ్రహ్మ ప్రార్థన చేస్తున్నారు పోతనగారు ఆత సేవేషద సమస్తూతృష్టి విజ్ఞాత భారతీహృదయ సౌఖ్యవితకు వేదరాశి నిర్ణేత దేవతనికర్ణేత కల్మజేతన్ నతాకు ధాతకు నిఖిలతాపశక శుభ ప్రదాకృన్ ఈ చిరాచర ప్రపంచాన్నంతా చక్కగా సృష్టింప నేర్చినవాడు దేవి స్వాంతానికి సంతోషం చేకూర్చినవాడు వేదాలన్నింటినీ సమర్థంగా సమకూర్చినవాడు నాయకుడై బృందారక బృందాన్ని దిద్ది తీర్చినవాడు భక్తుల పాపాలను పోకార్చినవాడు దీనజనులను ఓదార్చినవాడు తపోధనులందరికీ శుభాలు వనగూర్చినవాడు అయిన మహానుభావుణ్ణి బ్రహ్మదేవుణ్ణి నేను శ్రద్ధాభక్తులతో సంసేవిస్తున్నాను అని నిఖిలభువన ప్రధాన దేవతావందనంబుసేసి ఈ విధంగా సకల లోక చక్రవర్తులైన ముగ్గురు మూర్తులకు చేతులొగ్గి నమస్కారం చేసిన అనంతరం పోతనగారు వినాయకుడి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆదరమొప్ప మృక్కిడుదు నద్రి సుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రసన్న వినోదికి విఘ్నవల్లికాంజువాదికి అశేష జగజ్జనందవేదికిన్ మోదకాదికిన్ సమదూషకాదికి సుప్రసాదికి హిమాచల కుమారి అయిన ఉమాదేవి మనస్సులోని అనురాగ సంపదను సంపాదించి కలికల్మశాలను భేదించి ఆపన్నుల విన్నపాలను ఆమోదించి ఆశ్రితుల విఘ్నలతలను ఛేదించి మంజుల మధుర భాషణాలతో అశేష భక్తులను విశేష సంతోషాన్ని ప్రసాదించి అశేష భక్తులకు విశేష సంతోషాన్ని ప్రసాదించి నివేదించిన కుడుములు ఉండ్రాళ్లు కడుపునిండా నిండా ఆరగించి మోషకరాజును అతిరోహించి ముల్లోకాలకు మోదప్రదాయకుడైన వినాయకునకు కైమోడ్పులు ఘటిస్తాను ఆ తరువాత పోతన గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు క్షోణలంబునూ దుదు సోగగమృక్కిం సైకత్రోణికి చంచరీకచయసుందరవేణికి రక్షితమరశ్రేణికి ద్వయజాతవివసీకరణైకవాణికిన్కి అక్షుకారరిజపుస్తకరమ్య పాణికిన్ నేలకు నిన్నుదురు సోకునట్లు సాగిలపడి మృక్కి సైకతశ్రోణి చదువుల వాణి అలినీలవేణి అయిన వాణిని సన్నతిస్తాను ఆ చల్లని తల్లి ఒక చేతిలో అక్షమాలను మరొక చేతిలో రాచులుకను ఇంకొక చేతిలో తామర వేరొక చేతిలో పుస్తకాన్ని ముచ్చటగా ధరిస్తుంది సుధలు వర్షించే తన సుందర సుకుమార సూక్తులతో అరవింద భౌని అంతరంగాన్ని ఆకర్షిస్తుంది తన కటాక్ష వీక్షణాలతో సురనికరాన్ని కనికరిస్తుంది అమ్మా సరస్వతి ఇంకా సరస్వతి ప్రార్థన చేస్తు ఉన్నారు పోతనగారు పుట్టంబుట్టరంబు నన్మొలవ అంభోయాన పాత్రంబు నన్ వెట్టల్గను పురాణింపందొరంకొంటి మీదెట్టే వెంటరింతు తరణి నాకీవమ్మ యోయమ్మ మేల్పట్టుకగుమమ్మ నమ్మితి జుమీ బ్రాహ్మీ దయాంభోనిధి అమ్మా సరస్వతీదేవి నేను శిరస్సుపై పుట్ట పెరిగిన ఆదికవి వాల్మీకిగా పుట్టలేదు పడవలో ప్రభవించిన వ్యాసుడను కాను కవికుల తిలకుడైన కాళిదాసుడను కానమ్మా అయినా తగుదునమ్మా అని పురాణాన్ని తెలిగించటానికి పూనుకున్నాను ఏం చెయ్యాలో ఏమి తోచటం లేదు ఇటువంటి సమయంలో ఎటువంటి మార్గం అవసరమో అది నీవే నాకు అనుగ్రహించి నా చేయి పట్టుకను నడిపించు ముమ్మాటికి నిన్నే నమ్ముకున్నాను తల్లి నీవే నాకు ఆధారం నాకు తెలుసు తల్లి मे करणा अपार पारावार शिंदुनसार पटीर मरा मल्लिका हर तुषारफेन रजताचलश फणीश कुंदमदार सुधाधि सीतताम सामरवाहिनी शुभातनुपु నిన్ను నిన్నుమదిగా భారతీ తల్లి భారతి తెల్లని కాంతులు వెళ్లివిరిసే శరణేకదంబము శారద చంద్రబింబము పచ్చకర్పూరము పటీరము రాజహంసలు జాజిచెండ్లు నిహారము దిండీరము వెండి కొండ ఆదిశేషుడు మల్లెలు మందారాలు బాలసముద్రము పూచిన పుండరీకాలు గంగా ఇవన్నీ నీ శుభాకారానికి ఉజ్వలమైన ఉపమానాలు అటువంటి స్వచ్ఛ ధవళ సుందరమూర్తివైన నిన్ను కనులారా మనసు తీరా ఎన్నడూ దర్శింపగలుగుతానో గదా అంబ నవంబుజోజ్వలకరంబుజ శారద చంద్రచంద్రికాడంారుమూర్తి ప్రకటస్ఫుటభూషణరత్నదీపికాచుంబిత దిగ్విభాగ శ్రుతిసూక్తి వివిత నిజ ప్రభావ భావాంబరవీధి విశ్రుత విహారి నన్ కృపచూడు భారతీ అమ్మాభారతీదేవి వికాస ప్రకాశాలకు ప్రతీకగా విచ్చుతూ విచ్చుతూ ఉన్న కమలాన్ని కరకమలంలో ధరించిన దానవై శరశ్చంద్ర చంద్రికాను రూపమైన స్వరూపంతో అలంకరించుకున్న ఆభరణాల మణిదీప్తులు దిగ్దిగంతాలను వెలిగింపగా పవిత్ర వేద సూక్తులు నీ ప్రభావాన్ని వెల్లడింపగా భక్తకవుల భావాంబర వీధులలో స్వేచ్ఛగా విహరించే బంగారు తల్లి నీ కృపారసపు చల్లులు నా మీద చల్లి నన్ను కృతార్థుణ్ణి కావించు ఓతనగారు దుర్గాదేవిని ప్రార్థిస్తూ ఉన్నారు అమ్మలగన్న ముగురంపుటమ్మ చాల పెద్దరారులమ్మ కడుపారడి ఉజ్జి నయమ్మ దనులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధిత మహత్వ కవిత్వ పటటువసంపదల్ దుర్గ మాయమ్మ కృపాబ్దిత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఆమే అమ్మలందరికి అమ్మా ముల్లోకాలకు మూలమైన ముగ్గురమ్మలకు మూలమైన అమ్మ అందరమ్మల కన్నా అధిపురాలైన అమ్మ ముర్ఖ్యుడులైన రెక్కసె మూకలను ఉక్కడగించిన అమ్మ నమ్ముకొన్న నిండుగుండెలలో నివసించే అమ్మ దయాపయోనిధి అయిన మాయమ్మ దుర్గా భవాని మహత్వ కవిత్వ పటుత్వ సంపదలను నాకు ప్రసాదించాలి దయాపయోనిధి అయిన మాయమ్మ దుర్గాభవాని మహత్వ కవిత్వ పటుత్వ సంపదలను నాకు ప్రసాదించాలి హరికింబట్టపుదేవి పున్యముల పుణ్యముల ప్రోవర్ధంపున్నికచందరుతో బుట్టువు భారతీ గిరిసుల్తో నాడు పూగోడి తామరలందుడి ముద్దరాలు జగముల్మన్నించు నిల్లాలు పాసురతం లేములు వాతల్లి శిరీర్చున్ నిత్యకళ్యాణముల్ శ్రీదేవి దేవాదిదేవుడైన వాసుదేవునకు పట్టపుదేవి పుణ్యాల దీవి సిరి సంపదల పెన్నిది రేరాజుకు గారాబు చెల్లెలు వాణితో శరవాణితో కూడి క్రీడించే పూబోణి అరవింద మందిరైన జవరాలు అఖిల లోకాలకు ఆరాధ్యురాలైన ఇల్లాలు కాంతులీనే ఒక్క కటాక్ష వీక్షణంతో భక్తుల దారిద్రాన్ని పటాపంచలు గావించే బంగారు తల్లి శ్రీమహాలక్ష్మి మాకు నిత్య కళ్యాణాలు అనుగ్రహించాలి అని ఇష్టదేవతల చింతించి దినకర కుమారముఖులందలంచి ప్రథమ కవితావిరచన విద్యావిలాసాతిరేక వాల్మీకి మృతించి అయగ్రీవ ధనుజకర పరిమిళత నిగమ నివహ విభాగ నిర్ణయ నిపుణతా సముల్లాసునకు వ్యాసునకు మృక్కీ శ్రీమహాభాగవత కథా సుధారస ప్రయోగికి సుఖయోగికి నమస్కరించి మృదుమధురవచనవర్గపల్లవితస్థానకూన్ బాణునకు వ్రణమిల్లి కతిపయ శ్లోకసమ్మోదిత సూరుమయూరునభినందించి మహాకావ్యకరణ కళావిలాసుం కాళిదాసుం గొనియాడి కవి కమల రవిన్ భారవిన్విదళి తాఘు మాఘు వినుతించి ఆంధ్రకవితాగౌరవ జనమనోహరి నన్నయ సూరింగైవారంభు శి హరిహర చరణారవిందవందనాభిలాషిన్ తిక్కమణేషిన్ భూషించి మరియు ఇతర పూర్వకవిజనసంభావనంబు గావించి వర్తమాన కవులకున్ బ్రియంబు పలికి భావికవుల బహుకరించి ఉభయ కావ్యకరణ దక్షుండనై ఈ విధంగా ఇష్టదేవతలందరినీ స్మరిస్తున్నాను సూర్యభగవానుణ్ణి కుమారస్వామిని భావిస్తున్నాను మొదట కవితా సరస్వతి విలాస విన్యాసాలను వెలయింపజేసిన వాల్మీకుల వారికి వందనంచేస్తున్నాను చిక్కుపడిన వేద సమూహాన్ని మొక్కపోని ఓర్పుతో నేర్పుతో చక్కదిద్దిన వ్యాసులవారికి దోషిలొగ్గుతున్నాను శ్రీమహాభాగవత కథ అనే సుధారసాన్ని పంచిపెట్టిన సుఖయోగికి తలవంచి నమస్కరిస్తున్నాను అనంతరం తన మెత్తనైన తీయనైన పలుకుల పులుకులతో శిరల్ని సైతం చిగురింపజేసిన బాణకవికి ప్రణామం చేస్తున్నాను ఎన్నదగిన కొన్ని శ్లోకాలతోనే భగవానుడైన భాస్కరుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకున్న మయూర కవిని అభినందిస్తున్నాను మహాకావ్యాలను నిర్మించే కళలో ఆరితేరిన కాళిదాస కవిచంద్రున్ని కైవారం చేస్తున్నాను కవుల హృదయ కమలాలను వికసింపచేయటంలో రవి వాడైన భారవిని స్థవం చేస్తున్నాను నిర్దిష్టమైన కవితకు పేరెన్నికగన్న మాఘ కవిని శ్లాఖిస్తున్నాను అనంతరం తెలుగు కవితను విలయింపచేసి అందరి హృదయాలను దోచుకున్న నన్నయ్య భట్టారకుని సన్నితించి హరిహరనాథుని చరణారవిందాలకు ఆనందాతిశయంతో మొక్కుతున్న చిక్కనార్యుణ్ణి కొనియాడి తక్కిన పూర్వకౌలందరినీ మనసారా భావించి సంభావిస్తున్నాను ఈనాటి కౌలందరినీ అభినందించి ముందు రాబోయే కౌలందరికీ శుభం ఉభయ భాషల్లో గద్యపద్యాత్మకాలైన కావ్యాలు రచించే నైపుణ్యం అలవర్చుకున్నాను పోతనగారు దైవ ప్రార్థనలు చేసి ఆ తర్వాత కృతిపతి నిర్ణయం చేస్తున్నారు ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులు సొమ్ములుగొన్ని పుచ్చుకొని చొక్కి శరీరమువాసి కాలుచే సమ్మెట సమ్మతితో హరికిచ్చి చెప్పే ఈ బొమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్ విశ్వశ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని విరచించిన భాగవతాన్ని భగవంతుడికి తప్ప ఈ చిల్లరమల్లర ప్రభువులకు అంకితం ఇవ్వటానికి నా అంతరంగం అంగీకరించటం లేదు ఎందుకంటే ఈ రాజులిచ్చే అగ్రహారాలు హారాలు వస్తువాహనాలు పుచ్చుకొని ఆ మైకంలో మైమరచి ఈ లోకంలో సుఖం అనుభవించిన అనుభవించినా ఆలోకంలో అడుగుపెట్టిన పిమ్మట పూర్వం చేసిన తప్పిదాలకు యమధర్మరాజు చేతిలో సమ్మెటపోట్లు తప్పవు అందుకే ఈ బొమ్మెరపోతరాజు చక్కగా ఆలోచించి ఈ భాగవత మహాగ్రంథాన్ని భగవంతుడైన శ్రీహరికే సమర్పించటానికి నిశ్చయించుకున్నాడు మానవ జన్మ యొక్క ఔన్నత్యం సాఫల్యం పోతనగారు ఈ విషయంలో తన హృదయంలో మాట చెబుతూ ఉన్నారు చేతులారంగ పడేని పూజింపడేని నోరు నవ్వంగరి కీర్తి నుడువడేని దయయు సత్యంబులోనుగాదలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు ఈ జగత్తులో జన్మించిన ప్రతి ఒక్కడు చేతులారా శివుణ్ణి పూజించి నోరారా కేశవుణ్ణి కీర్తించి సత్యము కరుణా మొదలైన సద్గుణాలను అలవర్చుకోవాలి అలా చేయని నిర్భాగ్యుడు ఈ లోకంలో పుట్టడం దేనికి తల్లికడుపు చెడగొట్టడం దేనికి అని మరియు మదీయ పూర్వజన్మసహస్రసంచిత తపఫలంబున శ్రీమన్నారాయణ కథా ప్రపంచ విరచనా కుతూహలుండనయే యొక్క రాకాశాకాళంబున సోమపురాగంబు రాకగని సజ్జనానమతంబున అభ్రంకషశుభ్ర సముత్తుంగభంగయగు గంగకుంజని కృంకులిడివడలి మహనీయ మంజుల పులిన తలంబున మహేశ్వరధ్యానంబుసేయుచు కించుదొన్ను ఎలితలోచనుండనై ఉన్నయడా నేను ఎన్నెన్నో జన్మలెత్తి ఉంటాను వేలకొలది జన్మల్లో కూడబెట్టుకున్న నా తపస్సు పండింది నా హృదయంలో శ్రీమన్నారాయణ దేవుని పుణ్యకథలను విస్తరించి ప్రస్తరించి రచించాలనే కుతూహలం నిండింది అది ఒక పూర్ణిమారాత్రి నిండు జాబిల్లి పండు వెన్నెలలు పూరుస్తున్నాడు ఆనాడు చంద్రగ్రహణం పెద్దల అనుజ్ఞ పొందాను ఆకాశాన్నంటే ఉత్తుంగ తరంగాలతో పొంగి ప్రవహించే గౌతమి గంగకు వెళ్ళాను ఆ నదిలో స్నానం చేశాను వెలుపలికి వచ్చి ఒక ఎత్తైన తెల్లని ఇసుక తిన్నె మీద పరమశివుణ్ణి ధ్యానిస్తూ అర్థ నేత్రాలతో కూర్చున్నాను ఆ సమయంలో ఏం జరిగిందో చెబుతూ ఉన్నారు పోతనగా మెరుగుచంగు కైబడి ఉవిదచంగటనుండ నొప్పువాడు చంద్రమండల సుధాసారంభు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు వల్లయుత తమాల వసుమతీజము భంగి పలువిల్లుమూపునబరగువాడు నీల నగగ్ర సన్నిహిత భానుని భంగి కనకిరీటము తలగలుగువాడు పుండరీక యుగము బోలుకనులవాడు వెడదయురమువాడు విపుల భద్రమూర్తివాడు రాజముఖ్యుడొక్కరుడు నా కనుగవకు నెదురగానబడియే ఆ సమయంలో ఒక రాజశ్రేష్ఠుడు నా కన్నుల ముందు సాక్షాత్కరించాడు మేఘం పక్కన మెరుపులాగా ఆయన చెంగట ఒక అంగనం ఉన్నది చంద్రమండలంలో నుంచి అమృతంలాగా ఆయన ముఖంలో మందహాసం చెందుతూ ఉన్నది తమాల వృక్షాన్ని చుట్టుకున్న తీగలాగా ఆయన భుజాగ్రాన ధనస్సు వేలాడుతున్నది నీలగిరి శిఖరాన ప్రకాశించే భానుబింబంలాగా ఆయన శిరస్సుపై కిరీటం విరాజిల్లుతూ ఉంది ఈ విధంగా మిచ్చిన తెల్ల దామర రేకుల వంటి తనులతో విశాలమైన వక్షస్థలంతో విశ్వమంగళ స్వరూపంతో ఆ రాజశేఖరుడు నా కందోయికి విందు చేశాడు ఏను నా రాజశేఖరుండేరిచూచి భాషింపయత్నంబుచేయున అతడు త రామభద్రుండ మన్నామ అంకితంబుగా శ్రీ మహాభాగవతంబు తెనుంగుసేయి నీకు భవబంధంబులు తెగునని ఆనతిచ్చి తిరోహితుండైన సమున్మీలిత నయనుండనే వెరగుపడి చిత్తంబునా అప్పుడు నేను రాజశిరోమణిని రెప్పవాల్చకుండా చూశాను ఏదైనా మాట్లాడదామని ప్రయత్నిస్తున్నాను అంతలో ఆయనే నేను రామభద్రుణ్ణి నా పేరు మీదుగా శ్రీ మహాభాగవతాన్ని తెలుగుచెయ్యి నీ భోబంధాలు పటాపంచలవుతాయి అని సెలవిచ్చి అంతలోనే అంతర్ధానమైనాడు నేను కన్ను తెరిచి చూశాను అంత ఆశ్చర్యంగా ఉంది నాలో నేను ఇట్లా అనుకున్నాను పలికెడిది భాగవతము అట పలికించెడువాడు రామభద్రుడు అటనే పలికిన భవహరగును అట వేరుండు విరండుగా ఆహా ఏమి నా అదృష్టం పలికేది పరమ పవిత్రమైన భాగవతమా పలికించే ప్రభువు కరుణాసముద్రుడైన రామభద్రుడా పలికినందువల్ల భవబంధాలు పరిహారం అవుతాయా అటువంటప్పుడు వృథాగా మరో కథ దీనికి భాగవతమే పలుకుతాను భాగవతము తెలిసి పలుకుట చిత్రం చూలికైన దమ్మి చూలికైన విబుధ విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ అయితే చిత్రమే ఏమిటంటే శివుడే కానీ పద్మభవుడే కాని భాగవతాన్ని చక్కగా సమగ్రంగా తెలుసుకొని చెప్పలేరంటే ఇక నా సంగతి వేరే చెప్పాలా అయితే పెద్దల వల్ల విన్నంతగా వారి సన్నిధిలో నేర్చుకున్నంతగా స్వయంగా నేను తెలుసుకున్నంతగా విషయాన్ని తేటతల్లం చేస్తాను ఇంకా పోతన కొందరకు తెనుగు గుణమగు కొందరకును సంస్కృతం గుణమగు రెండు గొందరికి గుణములగు నేనందరి మెప్పింతుల అయ్యడల ఇక భాష విషయం అంటారా కొందరు తెలుగంటే ఇష్టపడతారు కొందరు సంస్కృతం అంటే చెవి కోసుకుంటారు మరికొందరు తెలుగును సంస్కృతాన్ని సమానంగా అభిమానిస్తారు నేను నా గ్రంథాన్ని అందరూ ఆనందించి మెచ్చుకునే విధంగా రచన సాగిస్తాను శ్రీమద్భాగవతాన్ని తెలుగులో రచన అదృష్టానికి పోతన గారు ఎంతో సంతోషపడుతున్నాడు న్నన్నయతిక్కనాదికలియుర్విన్ పురాణవళుల్ త్యునుగుంజేయు మత్పురకృతుభాధి్యంబుదాట్టిదో త్యునుగుంజేయుమున్ు భాగవతమున్ దీనిన్ త్యుంగిచి నాజనంబున్ సఫలంబుజేషద పునర్జన్మంబు లేకుండగన్ ఇంతకు ముందు నన్నయ్య భట్టారకుడు తిక్కన స్వామి యాజ్యం మొదలైన కవులు సంస్కృతంలో ఉన్న పురాణ గ్రంథాలని తెలుగు చేశారు అయితే నా పూర్వపుణ్య పరిపాకం ఎటువంటిదో కానీ ఆ మహామహులు భారతం రామాయణం తప్ప భాగవతం జోలికి రాలేదు బహుశ నాకోసమే ఈ భాగవతాన్ని వదిలిపెట్టారేమో ఇంకేం కావాలి ఈ తెలుగు చేసి మళ్లీ జన్మంటూ లేకుండా ఈయన జన్మను సార్థకం చేసుకుంటాను పోతనగారి నేత్రాల ముందు మనోనేత్రంలో శ్రీ మహాభాగవత స్వరూపం ఆవిష్కరించబడింది లలితస్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతాశోభితమున్ సువర్ణ సుమనమున్ సుందరోజ్వల వృత్తంబు మహాబలంబు విమల వ్యాసాలన్ భాగవతాక్షతరు సద్విజశ్రేయమై ఎంతో సంతోషంగా అనుకుంటున్నాడు పోతనగారు ఈ భాగవతం సాక్షాత్తు కల్పవృక్షమే సందేహం లేదు ఏమంటే లలితములైన స్కంధాలు కలది భాగవతం సుందరమైన బోధ కలది కల్పవృక్షం కృష్ణుడే మూలాధారంగా కలది భాగవతం నల్లని వేళ్లు కలది కల్పవృక్షం సుఖమహర్షి ఆలాపాలతో మనోహరమైనది భాగవతం చులుక పలుకులతో రమణీయమైనది ఈ కల్పవృక్షం సౌందర్యంతో సంశోభితమైనది భాగవతం సుందరమైన వతలతో సోఫిల్లేది కల్పవృక్షం చదువుకున్న సహృదయులకు చక్కగా తెలుసుకోదగింది భాగవతం మంచి రంగు పువ్వులతో గ్రహింపదగింది కల్పవృక్షం సుందరము ఉజ్వలము అయిన ఇతివృత్తం భాగవతం సుందరము ఉజ్వలము అయిన గుండ్రని ఆకారం గలది కల్పవృక్షం కైవల్య రూపమైన గొప్ప ప్రయోజనంతో కూడింది భాగవతం పెద్ద పెద్ద పండ్లతో కూడింది కల్పవృక్షం పవిత్రుడైన వ్యాసుల వారే ఆధారంగా గలది భాగవతం స్వచ్ఛమైన వ్యాసంతో కూడిన పాదుగలది కల్పవృక్షం ఉత్తమమైన దుజులకు శ్రేయోదాయకమైనది భాగవతం సుఖ పిక శారికాది పక్షులకు శ్రేయస్కరమైనది కల్పవృక్షం అయితే ఆ కల్పవృక్షం స్వర్గలోకంలో ఉంటుంది భాగవతం అనే కల్పవృక్షం ఈ భూలోకంలోనే విరాజలటం విశేషం ఇట్లు భాసిల్లెడు శ్రీ మహాభాగవత పురాణ పారిజాత పాదప సమాశ్రయంబునను హరికరుణా విశేషంబునను హుతాథత్వంబు సిద్ధించనని బుద్ధి లేచి మరలి కొన్ని దినంబులకు ఏకశిలా నగరంబున కుందనుదించి గురు వృద్ధ బుధ బంధు జనానుజ్ఞాతుండనై ఈ ప్రకారంగా ప్రకాశమానమైన భాగవత మహాపురాణమనే పారిజాత మహీజాన్ని సమాశ్రయించటం మూలాన శ్రీహరి విశేషంగా అనుగ్రహించటం మూలాన నా జన్మ చరితార్థమైనదన్న సంగతి చక్కగా అర్థం చేసుకున్న నేను ఆ నదీ ప్రదేశం నుంచి కదలి కొన్నాళ్లకు ఏకశిలా నగరానికి తిరిగి వచ్చాను అక్కడ గురువులు వృద్ధులు పండితులు బంధువులు మొదలైన పెద్దల అనుజ్ఞ అందుకొన్నాను పోతనగారు గ్రంథకర్త వంశవర్ణనం చేస్తున్నారు కౌండిన్యగోత్ర సంకలితుడాపస్తంభసూత్రుడు పుణ్యుండు సుభగుడైన భీమన మంత్రికి ప్రియపుత్రుడన్నయ కలకంటి తద్భార్య గౌరమాంబ కమలాప్తు వరమునగనియ సోమన మంత్రి వల్లభ మల్లమ వారి తనయుడెల్లన అతనికి నిల్లాలు మాచమ వారి పుత్రుండు వంశవర్ధనుండూ లలితమూర్తిబహుకళానిధికేతన దానమాననీతిధనుడుఘనుడూ తనకులకమాంబ ధర్మగేహినిగాగ మనియే శైవశాస్త్రమత ముగనియే ఇక మా వంశాన్ని అభివర్ణిస్తున్నాను మాది కౌండిన్యసోత్రం ఆపస్తంభ సూత్రం పుణ్యాత్ముడు ధన్యాత్ముడు అయిన భీమన్న మంత్రి మా మూలపురుషుడు ఆయన కుమారుడు అన్నయ్య ఆయన అర్ధాంగి గౌరమ్మ ఆ దంపతులకు సూర్యుని వరప్రసాదం వల్ల సోమన్న జన్మించాడు ఆయన ఇల్లాలు మల్లమ్మ ఆ సతీ సతీపతుల సంతానం ఎల్లన్న ఆయన భార్య మాచమ్మ వారిద్దరికీ వంశవర్ధనుడైన కేసన మంత్రి ఉదయించాడు చక్కనివాడు పెక్కు కళలలో పేరెక్కిన దాత నీతిమంతుడు అభిమానధనుడు అయిన కేసన్న లక్కమాంబను సహధర్మచారినిగా వరించి శాస్త్ర సమ్మతమైన స్వీకరించాడు నడవదు నిలయము వెలువడి తడవదు పరపురుషు గుణము తనపతి గడవదు వితరణ కరుణలు విడువదు లక్కంబ విభుత విసరము వగడన్ లక్కమాంబ మహాసాధ్వి ఆ దొడ్డ ఇల్లాలు ఇల్లు వదిలి వెలుపలా కాలు ఎరగదు పరపురుషుల సంగతి తలపెట్టి ఎరగదు పినిమిటి మాట జవదాటి ఎరగదు ఆమె దానధర్మాలకు దయాదాక్షిణ్యాలకు పెట్టింది పేరు పెద్దల మనాల్ని పెద్దగా అందుకున్న ముద్దరాలు మానినులీడుగారు బహుమాన నివారితీన మానశక్లానికి దానధర్మమతి గౌరవ మంజులతాగీరతాస్థానికి ముద్దు కంపానయ సదాశివ పాదయుగర్చనానుకంపానయ వాగ్భవానికి ఆ చలని తల్లి వేదసాధరణ ఆదరించి వారి కష్టాలు పోగొట్టేది ఔదార్యానికి బుద్ధిచాతుర్యానికి సౌందర్యానికి గాంభీర్యానికి ఆమె ఆస్థానం సదా సదాశివుని పదాలు అర్చిస్తూ దైతో కూడిన నయవాక్కులతో సాక్షాత్తూ పార్వతీదేవిలా కనిపించే ఆ కేసన మంత్రి గారి ధర్మపత్తునికి సామాన్య కాంతలు సాటిరారు ఆ బాణిని కిన్బుట్టితి మేమిరువురమగ్రజాతుడీశ్వర సేవాకాడు తిప్పన పోతన నామ వ్యక్తుండ సాధునయయుక్తుండన్ ఆమె గారికి మేమిద్దరం కొడుకులం పుట్టాము పెద్దవాడు తిప్పన్న ఆయన ఈశ్వరార్చన కళాశీలుడు నేను చిన్నవాణ్ణి నా పేరు పోతన్న పెద్దల అడుగుజాడలో నడుస్తున్నవాణ్ణి అయిన నేను నా చిత్తంబున శ్రీరామచంద్రుని సన్నిధానంబు కల్పించుకొని అటువంటి నేను శ్రీరామచంద్రుణ్ణి నా నిండు గుండెలో నిలుపుకున్నవాడనై ష్యంతములు హారికి నందగోకుల విహారికి చక్రసమీరదైత్య సంహారికి భక్తుఃఖపరిహారికి గోపనీతంబిని మనోహారికి దుష్టసంపదపహారిక ఘోషకీపయోతాహారికకి బాలక గ్రహ దుర్వనితా దుర్వనిత ప్రహారికి మనోహరములైన ధారాలు ధరించినవాడు నందులవారి బృందావనంలో విహరించినవాడు తుణావర్తుడనే దానముని సంహరించినవాడు భక్తుల పరితాపాలను పరిహరించినవాడు గోపాంగనల మనస్సులను అపహరించినవాడు దుస్తుల సంపదలను హరించినవాడు రేపల్లెలో గోపికి లేండ్లలో పాలు నెయ్యి అపహరించినవాడు పిల్లల పాలిటి పెనుభూతమైన పూతన అనే మహారాక్షసుని మొట్టుబెట్టినవాడు శీలికి నీతిశాలికి వశీకృతూలికి హస్తూలికి ఘోరనీరద విముక్త శిలాహత గోపగోపికాపాలికి వరుణధర్మ పరిపాలికి అర్జున భూజయుంచాలికి మాలికిన్ విపుల చక్ర నిరుద్ధ మరీ చిన్ శీలవంతుడు నీతిమంతుడు త్రిశూలధారీ అయిన శివుణ్ణి వశం చేసుకున్నవాడు బాణాసురుని బాహుదండాలు ఖండించినవాడు ఇంద్రుని పంపున మేఘాలు కురిసిన రాళ్ల జల్లుకు చల్లాచదరైన గోపగోపికలను కాపాడినవాడు వర్ణాశ్రమ ధర్మాలను ఉద్ధరించినవాడు జంట మద్ది చెట్లు పెళ్ళగించినవాడు వనమాల ధరించినవాడు సైంధవ సంహార సమయాన తన చేతి చక్రంతో సూర్యమండలాన్ని కప్పివేసినవాడు క్షంతకు గా విశాల ఫణావళి నర్తన ఉల్లసన్ ఉల్లసన్మగధరాజచతుర్విధోరవాహిని హంతకు నింద్రనందన నియంతకువరాచరాకు నిర్జితేంద్రియ సమంచుకుణం కలవాడు కాళీయుని విశాలమైన పడగలపై నాట్యమాడటం నేర్చినవాడు పొంగిపడుతున్న జరాసంధుని చతురంగ సైన్యాలను హతమార్చినవాడు పార్థుని రథం నడిపినవాడు సమస్త చరాచిత ప్రపంచం స్మరించేవాడు జితేంద్రియులైన భక్తులను అనుసరించేవాడుకి భూసుంద్రమృతనందనదాయికి రుక్మిణీమనకి భూతసమ్మద విధాయికి సాధుజనానురాగసంధాయికి పీతవస్యాన్ని మెచ్చినవాడు చనిపోయిన బ్రాహ్మణ బాలుణ్ణి తెచ్చి వాడు రుక్మిణీదేవి మనస్సుకు బాగా నచ్చినవాడు సకల జగతికి సంతోషాన్ని సమకూర్చేవాడు సజ్జనుల ఆదరాభిమానాలను దిద్ధి తీర్చేవాడు పట్టు పీతాంబరాన్ని కట్టుకునేవాడు బ్రహ్మాండ భాండాలను సృజించేవాడు గోపికల గృహాల వైపు పయనించేవాడు ఆదిశేషునిపై శవని శయనించేవాడు సమర్పితంబుగా నేనాంధ్రంబున రచయింపంబున శ్రీ మహాభాగవత పురాణం మునకు కథా ప్రారంభం విట్టి దనిన అలాంటి నా స్వామికి సమర్పితంగా మహా భాగవత పురాణం తనిగించటానికి పూనుకొని ఆ గ్రంథానికి కథాప్రారంభం ఈ విధంగా చేస్తున్నాను అంటూ పోతన గారు వ్యాసులవారి హృదయాన్ని ఆవిష్కరించటానికి ప్రారంభం చేస్తూ వ్యాసుల భాగవత హృదయాన్ని ఆవిష్కరించబోయే ముందు ముందు మాటలుగా పోతన గారు ముచ్చటించిన ముత్యాల మాటల్ని మనం శ్రవణం చేశాం ఇక కథా ప్రారంభం జరుగుతున్నది పోతన గారు కథాప్రంభం చేస్తూ పోతనగారి తెలుగు భాగవతంలో ప్రథమస్కంధం కథాప్రభం వరకు శ్రవణం చేశాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతం న్యాయన మార్గేణ మహేషా గోబ్రాహ్మణే్య శుభమస్ లో సమస్త సుఖునోవంతు మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తితనూజాయ సాభౌమాయ మంగళం పోతనగారి తెలుగు భాగవతంలో ప్రథమ స్కంధంలోని ఈ భాగాన్ని వినిపించే అదృష్టానికి నోచుకున్నది తెనాలి వాస్తవ్యులు బ్రహ్మశ్రీ గోలిసుబ్బావధాని సీతారామమ్మల కుమారుడు డాక్టర్ గోలి ఆంజనేయులు అహంభో అభివాదయేత్ ఓం శాంతి శాంతి శాంతి